ఉపని ఉపనిషత్తు ఉపదేశించింది తత్వమసి అని కానీ ఆ ఉపదేశించింది నిజంగా అంటే అలా ఉంటుందో అదే ఉపదేశం కాబట్టి మృషావాక్యాన్ని ఉపదేశంగా పరిగణించరు ఉపదేశము మృష కావటానికి వీర్లేదు కాబట్టి వేదం యొక్క ఉపదేశం ఇది వైదికుల విషయం చెప్తున్నారు వైదికుడు కానివాడికి ఆర్గ్యుమెంట్ వేరే ఉంటుంది కాబట్టి ఆ దాన్ని స్ఫుతిపరంగా చేయటం మంచిది కాదు నాపి స్థుతి నుపాస్యవాత్ శ్వేతకేతో స్థుతి చేస్తుంది శృతి స్థుతి చేస్తుంది నిజానికి ఒక రూల్ ఒకటి ఉంది ఒక పరిభాష అంట న్యాయం అంటే ఒక ఖంబ్ రూల్ అనమాట అదేంటంటే యత్ స్తూయతే తద్విధీయతే శృతి దేవిమేనా స్తుంచింది అంటే అక్కడ ఒక విధిని చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య లో ఉపహాని ఉందనుకోండి ఈ యూపము చాలా గొప్పదండి సూర్యుడే అంటే సూర్యుని ఎంత గొప్పది సుమాయిది అని యూపాన్ని స్తుస్తోంది స్థుతించి అక్కడతో తాగదు ఆ తర్వాత ఏం చెప్తుందంటే ఆ యూపం చుట్టూ సార్లు ప్రదక్షిణం చేయడం ఆ స్థుతించడం దేనికి ఆ విధికి సపోర్ట్ గా చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడది స్థుతి తత్వమశే అన్నది స్థుతి అంటే దాని నిజం వాస్తవం కాదు అన్నట్లయితే కాబట్టి శ్వేతకేతు చాలా గొప్పవాడు ఆ ఎంత గొప్పవాడు అంటే దేవుడంతటి వాడు శ్వేతకేతు చెప్తున్నారు కదా హేత శ్వేతకేతు పత్నమస్యము అంటే అలాంటి అర్థం ఏంటి శ్వేతకేతుని ఉపాసించండి అని తర్వాత రావాలి అలాగే శ్వేతకేతుని ఉపాసించమని చెప్తున్నారా ఇక్కడ లేదు శ్వేతకేతు ఉపాసమేమీ కాదు కాబట్టి ఇక్కడ స్థుతి కాదు అర్థమైందండి ఆర్గ్యుమెంట్ కొంచెం కొంచెం డెరీజివ్ ఆర్గ్యుమెంట్ డెరగేటరీ ఆర్గ్యుమెంట్ స్థుతిని స్ఫుతి అంటా ఇదిగా అర్థం కాకుండా మాట్లాడతాం వేదంలో స్థుతి చేస్తూ ఉపాసన ఉంటుంది పక్కనే ఉపాసించే సందర్భంలోనే స్థుతి అంటారు ఇక్కడ శ్వేతకేతు ఉపాసన చేస్తున్నావా ఏమన్నా మనం కాబట్టి స్థుతి కాదు తర్వాత నాటి సేతకకేతుోపదేశేనా అదే మీరు పొరపడ్డానండి ఇది శ్వేతకేతుని స్థుతించడం కాదు సత్తుని స్ఫుతించడం అంటే ఓకే అంటే సత్తు యొక్క స్థుతి అంటే సత్తు యొక్క ఉపాసన అనమాట అది కుదురుతుంది కదా అంటే అభ్యర్థే కాదయా ఎందుకంటే సత్తుని స్థుతించాలంటే ఆ సత్తు ఎంత గొప్పదంటే అది శ్వేతకేతువుతో సమానము అది స్థుతవుతుందా సత్తుని శ్వేతకేతువుతో పోలిచినా అభేదం చెప్పినా స్థుతవుతుందా అదే శ్వేతకేతు ఎంతటి వీడో వీడో సింగిల్ ఇండివిజువల్ ఆ సత్తు శ్వేతకేతువు అంతటిది అది స్థుతి ఎందుకు అవుతుంది దానికి దృష్టాంతం చెప్తున్నారు స్త్య సత్ రాజుగారిని అయ్యా మీరు మీ సేవకుడు అంత గొప్పవారు నిజానికి మీరు వాస్తవంలో మీ సేవకుడే అని అంటే అది స్థుతవుతున్నాడే స్థుతి స్థుతి అవతారు కాబట్టి శ్వేతకేతువుని స్ఫుతించటం లేదు సత్తునే స్ఫుతించటం ఇది గౌణ విజ్ఞానం కాదు సత్వశీన్ చెప్తున్నారు తర్వాత నాపి సర్వాత్మన ఏకదేశధోయక్పతేరివ్యక్ష తర్వాత దీన్ని ఈ తత్వమసి అనే ఉపదేశాన్ని కేవలము శ్వేతకేతు సు ఆ రెండింటి మధ్య సంబంధము అంతేగాని ప్రతి ప్రాణి కూడా ప్రతి జీవుడు కూడా ఈశ్వరుడే అని చెప్పడం ముందు తాత్పర్యం కాదు అది కేవలం శ్వేతకేతువుకి సత్తుకి మధ్య నుండే సంబంధము అని ఆ విధంగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేయకూడదు తప్పదు శ్వేతకేతు అన్నది కథలో భాగంగా వచ్చింది తప్పిస్తే ఇక్కడ తాత్పర్యము శ్వేతకేతువు గురించి చెప్పడం కాదు తాత్పర్యం శ్వేతకేతు అన్నది ఇట్స్ ఏ ఇట్స్ ఏ నేమ్ గివెన్ ఇన్ ఏ స్టోరీ నిజానికి ప్రతి సాధకుడు శ్వేతకేతుడు ఆ పేరు కూడా అలాగే పెట్టారు ఆరుణి అంటే అవినోదయానప్పుడు జ్ఞానోదయం అయినట్టు లెక్క అంటే అది మోధించిన ఆయనకి ఆరుణని పేరు పెట్టారు జ్ఞానోదయానికి ఆయన సహకరిస్తున్నాడు జ్ఞానసూర్యుడు వంటి వాడి కనుక ఈ పాఠం చదువుకున్న వాడికి శ్వేతకేతు పేరు పెట్టారు ఏదో కాబట్టి ఎందుకంటే కేతు అంటే ధ్వజ మనిషి యొక్క పహచాన్ ఐడెంటిటీని సూచించేది కేతువు ధ్వజాన్ని బట్టి మనిషి యొక్క ఐడెంటిటీ ఉంటుంది ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ లోను ఈ ఫ్యాన్స్ ఏం చేస్తారు భారతదేశపు జనాన్ని ఎలా ఎలా ఒప్పుతూ ఉంటారు అంటే నేను ఇండియన్ ఫ్యాన్ ఇండియన్స్ యొక్క ఫ్యాన్ ఉన్న ఒక పహచాను అది ఐడెంటిఫికేషన్ పాకిస్తాన్ జెండా ఒప్పితే దాని ఐడెంటిఫికేషన్ వేరు అలా ఉంటుంది సో అదేవిధంగా సో వీడి వీడి కేతువు ఎలా ఉండాలి కేతు అంటే ధ్వజము వాడి ఐడెంటిఫికేషన్ ఏమిటి వాడి గుర్తింపు ఏమిటి అంటే తమోగుణమా రజోగుణమా సత్వగుణమా వీడు జడ ప్రధానుడు అనుకోండి వాడి జెండాను అలాగా ఉంటుందని చెప్తా వాడు రజోగుణ ప్రధానుడు అనుకోండి అంటే కామ్యకర్మలు భోగప్రధానుడు అనుకోండి ఎర్రజెండా వేస్తారు వాడు జ్ఞాన ప్రధానుడు శ్వేతచేత అంటే జెండా పట్టుకు తిరగాలని కాదు అంటే అలా కథలో అలా చెప్పారు అని చెప్పనే సరస్వతి ఏ చేరకట్టుకుంటుంది తెల్ల చేర కట్టుకుంటుంది లక్ష్మీదేవి ఏ చేరకట్టుకుంటుంది ఎర్రదీర కట్ట లక్ష్మీదేవి తెల్ల చేర చూసారా ఏదైనా వెరైటీలు ఉంటే ఉండొచ్చు ఏదైనా శ్లోకాలు కానీ లక్ష్మీదేవి అంటే ఎరచీర కట్టుకుంటున్నాడు ఎందుకంటే రజోగుణం అది భోగానికి లక్ష్మికి డబ్బుంటే భోగాలతో దానికి సంబంధించింది కాళికే ఏ చీర కట్టుకుంటుంది అనగా లక్షణం కాబట్టి వీడు శ్వేతకేటవు వీడు జ్ఞానప్రధానమైన వాడు ఈ స్టూడు అని అని ఆ పేర్లతో ఒక సింబాలిజం తెప్పిస్తే తత్వమసి అనేది కేవలం శ్వేతకేతువుకి సంబంధించిన మాటే నీకు నాకు కాదు నువ్వు నేను దేవతకు సమానమైన నడువు కావు అని అలాగే వ్యాఖ్యానం చేయకూడదు అని తల తప్పదు ఇలా చేస్తారా అని మీరు అడగద్దు ఇలాగే చేస్తారా శంకరుడు చూడటం నేను చూశాను ఇలాగంటే అడ్డగద్దని వ్యాఖ్యానాలను అంటే నేను పెద్ద పండితులు అనుకుంటా పండితులు పేరు లోకంలో వేషం అలా వేస్తారు పండితుల వేషం వేస్తారు పీపుల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటారు సో భేద భేదవాదాన్ని బాగా పుష్టి ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇది ఏకదేశ నిరోధ సర్వాత్మన ఏకదేశరోధ నా యుక్త అంటున్నారు సత అంటే అది సర్వాత్మ సర్వమునకు ఆత్మ సత ఆత్మ అంటే దాని మూలతత్వం కొండ అంటే అర్థం ఏమిటి కొండ ఉన్నది అంటే దాని మూలతత్వం ఏమిటి ఉనికి మూలతత్వం ఉనికి సర్వమునకు మూలతత్వము ఉనికి అది సత్ అటువంటి సత్తు సర్వాత్మయైన సత్తుని కేవలం ఒక్క శ్వేతకేతువుకి అంటగట్టి మిగతా వాళ్ళకి వాళ్ళకి సంబంధం లేదని ఆ ఉపదేశం చేయటం తప్పది ఏకదేశరోధము నిరోధం అంటే దాన్ని నెక్కిపి చట్టడం దాన్ని రెస్ట్రిక్ట్ చేసి పెట్టడం దీనికి ఏకదేశానికి ఏకదేశం ఉంటే ఒక పార్టీకి ఈ జగత్తులో ఇన్ని ప్రాణులు ఉంటే ఒక్క శ్వేతకేతువుకి మాత్రమే సత్తుకి నిరోధం చేయటం చాలా తప్పదు ఎలాగంటే తమ దేశాధిపతి అదిగా గ్రామాధ్యక్షమిది ఆ సత్తును ఉద్దేశించి ఓ సత్తి నువ్వు శ్వేతేతువి అని చెప్పడము అది ఎలాగంటే ఓ మహారాజా నువ్వు గ్రామాధ్యక్షుడివి అని అది దాన్ని శ్వేతకేతు మీద నెత్తిమీద పెట్టేసి మనం తప్పించుకుందామని అలా ప్రయత్నం చేయటం సరికాదు తర్వాత నాన్యా గతి ఇహ సదాత్మత్వోపదేశాత్ అర్థాంతరూత సంభవతి కాబట్టి ముఖ్యార్థం మినహాయించి అంటే ను వాస్తవస్వరూపము సత్ పరబ్రహ్మ నువ్వు చూసుకోవాలి నువ్వే వెరిఫై చేసుకోవాలి ఇది సద్విద్య ఎటువంటిదంటే ఇది వెరిఫై చేసుకోవటానికి అవకాశం ఉన్న విద్య మీకు మీరు వెరిఫై చేసుకోండి నేను చాలా సార్లు చెప్పాను మీరు వెరిఫై చేసుకుంటూ ఉండండి అని అయాం పట్టుకోండి నేను సెన్స్ నిలిచి ఉండండి మీకు మీ అనుభవం ఎలా ఉందో చూసుకోండి దట్ కనెక్టివిటీ అంట కనెక్టివిటీ విత్ బీయింగ్ అది ప్రతి అనుభవానికి తాను ఆ అనుభవంలో భేదం ఉండదు ఆ అనుభవంలో నామరూపాలు ఉండదు ఆ అనుభవంలో కాలం ఉండదు దేశం ఉండదు అయాం అన్నది ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు చూడండి మీరు లో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు మూడు చోట్ల కూడా మీలో మీరు చూసుకుంటే మీకు ఏ సెన్స్ వస్తుంది అనుభవానికి అయాం అనే సెన్సే అనుభవానికి వస్తుంది అనే సెన్సే అనుభవానికి వస్తుందా లేకపోతే న్యూయార్క్లో ఉన్నప్పుడు అయాం అనే సెన్స్ చాలా గొప్పద అనుభవానికి వచ్చాయి హైదరాబాద్ పూర్ హైదరాబాద్ వచ్చేవి అయాం అనే సెన్స్ చిక్కుపోయి ఉండాలే అలాగే ఏమైనా వస్తుందా అలాగే రాదు అయాం అనే సెన్స్లో హెచ్చు ఎక్కడున్నా మీకు అయాం అనే వస్తుంది దేవాలయంలో ఉంటే ఏ వస్తుంది అయాం సెన్స్ వస్తుంది కళ్ళు కాంపౌండ్లో దూరేదనుకోండి ఏ సెన్స్ వస్తుంది అయాం అనే వస్తుంది కాబట్టి దేశ పరిచ్ఛేదమునకు అతీతమైనది అయాం సెన్స్ అది మీ స్వరూపం ఆయామే ప్రొఫెసర్ అన్నారనుకోండి ఆయనే ప్రొఫెసర్ అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఆయామే ప్రొఫెసర్ అంటే భార్య డిగ్రీకి వెళ్ళి ఆమె ప్రొఫెసర్ అంటే కాబట్టి అది ఎక్కడ పడితే అక్కడ దేశ పరిచ్ఛేదానికి ప్రొఫెసర్ అంటే ఒప్పుకోదు మీరు నదిలో స్నానం చేయడానికి దిగి ఆయన హ్యూమన్ బీయింగ్ అంటే చేపలు ఒప్పుకోవు చేపలు కాదు వాటికి ఆహారంగా కనపడుతుంది వచ్చి కాలం పట్టుకుంటాయి తీపితాయి అయితే చేపలు అంటే మాది మొసళ్ళు ఇది ఉన్నాయనుకోండి అది హ్యూమన్ మీనింగ్ అంటే ఒప్పుకోవు కాబట్టి అయాం పక్కన మీరు ఏది పెట్టినా అది దేశకాల పరిచ్ఛం అయిపోతుంది కేవలం అయామును మీరు పరిశీలిస్తే అది దేశ పరిచ్ఛేదములకు అతీతమైనదైన అనుభవం మీకు వచ్చేస్తుంది మీరు ఎక్కడున్నా అయాం అనే సెన్స్ ఉంటారు ఆ దేశం హ్యాష్ నోర్ వెళ్లం నిజానికి న్యూయార్క్ లో విమానం ఎక్కారనుకోండి అయాం లండన్లో దిగారు అనుకోండి అయామ్ ఉంటుంది తర్వాత టూ లో మీ గురించి మీకు ఏ ఉంది ఆయా టూ లో ఏముంది అయా టూ థౌజండ్ సిక్స్ లో ఏముంటుంది అయా నిన్న ఇవాళ రేపు కూడా ఆయామే ఉంటుంది అది కాల కాలము దాని మీద ఏ ప్రభావాన్ని చూపిస్తాం మీరు దేహంతో ఐడెంటిఫై అయితే నిన్నున్న దేహం ఇవేళ ఉండదు నిన్న లేని అనారోగ్యం ఇవాళ చేసింది నిన్న దేహం మీద ఉన్న ప్రీతి వేళ ఉండదు జ్వరం వచ్చిన వాడిని ఏమన్నానో చూడండి జ్వరం వచ్చిన ముఖానికి చక్కగా పౌడర్ క్రీమ్ అది రాసుకుని తలపేదో హాయిగా ఉంటాడా ఉండడం ఎందుకంటే దేహానికి శోభ చేసి తద్వారా ఆనందించేటువంటి ఉత్సాహం వాళ్ళు ఉండదు ఏదో కారణం చేత వాటకర్మవి తెలియక కాబట్టి కాలాన్ని బట్టి దేహాభిమానం ఉంటే అది చిక్కిపోతుంది పెరుగుతుంది రకరకాలుగా ఉంటుంది కానీ అయామ్ అనే సెన్స్ దేశకాలంలోకి అది మీకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ సత్ అన్నది మీ అనుభవంలోకి వస్తుంది ఆ స్వరూపమే ఆ ముఖ్యార్థాన్ని మినహాయించి సదాత్మత్వోపదేశా నీవు ఆత్మరూపుడవు సద్రూపుడవు నీ స్వరూపము సత్ సదాత్మ అనే ఉపదేశం ఆ ఉపదేశాన్ని నువ్వు పక్కన పెట్టి ఇంకొక అర్థాన్ని నువ్వు దేనిని కల్పించటానికి ప్రయత్నించినా నీ ప్రయత్నం వమ్ము అవుతుంది ఆ తత్వమసిన వాక్యం పొసగదు ఆ వాక్యాన్ని మేము ఒప్పుకోమంటే మేము గాడ్ బ్లెస్ యు ఇంకా మీతో మాట్లాడేది ఏం లేదు ఆ వాక్యము వేదం చేసిన ఉపదేశమును మీకు స్వీకరించే పక్షంలో అక్కడ వ్యక్తికి సదాత్మభావం తప్ప ఇంకా ఏది పెసగదు అని అంటున్నారు ఎన్నో పూర్వపక్షం నను సదస్మీతి బుద్ధిమాత్రమిహర్తవ్యతయా చోద్యతే నాతం సదశీతి జ్ఞాప్యత ఇది చేన్ఫ్యూజింగ్ వాక్యాలక్కడ ఇక్కడ వాక్యాల్లో పూర్వపక్షమేది సిద్ధాంతమేది సెటిల్ చేయడం చాలా కష్టం ఐ మైసెల్ఫ్ ఫైండ్ దిట్ ఇట్స్ కన్ఫ్యూజన్ ఈ వాక్యం ననుతో ప్రారంభమైంది కదా అది పూర్వపక్షం అని తెలుసుకోను దాని పక్కనున్న వాక్యం ఎలా ప్రారంభమైంది మళ్ళీ ననుతో ప్రారంభమైంది నన్ వస్మింగ్ పక్షం ఇప్పుడు అది ఆఫ్ పూర్వపక్షమా లేకపోతే సిద్ధాంతమా ఏమిటది తర్వాత పక్కన నాను తర్వాత సదస్వీతి బుద్ది విధేహ స్థుత్యర్థత్వాత ఉంది అది సంగ్రహవాక్యం అది సిద్ధాంతి యొక్క సంగ్రహవాక్యమా పూర్వపక్ష సంగ్రహవాక్యం ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి భాష్యాలు ఉంటాయి అలాగే ఉంటాయి వల్లనే మీకు మాకు కన్ఫ్యూజన్ సమయం వద్దని మీరు అనేస్తే ఇంకా దాన్ని చేసేది అన్నది కానీ వాటిని పరిష్కారం చేయాలంటే మటుకు ఓపికగా కూర్చుని పరిష్కారం చేయాలి ఐ విల్ డూ ఇట్ మీరేం చింత చేయనక్కర్లేదు కానీ దీంట్లో ఉండే క్లేషం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం చెప్తున్నాం సరే నను అన్నది పొరపక్షం ఏంటంటే ఎలాగంటే ఆ తర్వాత వాక్యం చూద్దాము నను పొరపక్షం ఏంటంటే చూడండి తత్వమసి అన్నది సత్యమును బోధించుతయా లేక ఒక ఉపాసన యొక్క విధియా అని మళ్ళీ మొదటికొచ్చింది కథ ఎందుకంటే ఉపాసనలో మీరు ఉపాసన గురించి లోకంలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి ఒక భావజాలం ఉంటుంది సమాజంలో నేను మొన్న కూడా మనం చేశాను ఆ భావజాలం ఏంటంటే గతానుగతికంగా వస్తూ ఉంటుంది కర్ణ అలా ఎవరో చెప్పారని వీళ్ళు అలాగ ఒక జనరేషన్ నుంచి వస్తూ ఆ భావజాలం అంగీకారం కాదు శాస్త్రం ఉపాసన యొక్క నిర్వచనం ఖచ్చితంగా తెలుసుకుంటే మీకు ఈ భావజాలం అంటే పక్కకి పోతుంది నేను మొన్న చెప్పాను ఉపాసన అంటే ఏంటంటే అపస్మ్యం సద్బుద్ధి అధ్యాస రెండు రకాలు అధ్యాస అంటే అది కానిదాని అది అనుకొనుట అధ్యాస అది ఆశ అది ఆశ అధి అంటే పైన ఆశ అంటే ఉచుట ఒకటి ఉంటుంది అక్కడ దాని పైన ఇంకోటి పెడతారు అంటే అర్థం ఏంటండి అది కానిదాని అది అనుకొనుట ఈ అధ్యాసకు మహాత్ములు దృష్టాంతం ఒకటి చెప్పారు ఆ దృష్టాంతం అని నేను స్టన్ అయిపోయాను మహాత్ముల యొక్క దృష్టి ఎలా ఉంటుందో అనిపించింది ఆయన ఏం చెప్పారంటే ఈ లిప్ స్టిక్ చూడండి లేడీస్ ఇది అధ్యాస దృష్టాంతం చేశారు ఎందుకంటే అది ఇప్పుడు పెదవులు ఉంటారు పెదవుల మీద ఒక స్ట్రక్చర్ ఏదో ఉంటుంది సంహవ్ ఆ స్ట్రక్చర్ వాళ్ళకి నచ్చదు ఇది ఉన్న స్ట్రక్చర్ నచ్చదు కాబట్టి దాన్ని ఎవరా ఏదో పూస్తే అవి బాగున్నాయి అని ఒక భ్రాంతి ఆ భ్రాంతి కారణంగా ఏదో పూసుకుంటారు అలాగే తెలుస్తూ ఉంటుంది పూసిన రంగు వాస్తవమైన రంగు కాదు అని తెలుస్తూ ఉంటుంది అయినా కూడా అదే భ్రాంతి ఈ భ్రాంతి భారతదేశంలో తక్కువ విదేశాలలో ఈ భ్రాంతి చాలా ఎక్కువ అది చాలా తప్పది అసందర్భం అది ఆ రకంగా వాడడం మూలంగా అనేక రకమైన అనారోగ్యాలు ఇవి అలా వాడకూడదు సో ఇలా ఇలా పూసుకుంటూ ఉండటం అదంతా కూడా అదేమి సందర్భం నాటకాలు వేసేప్పుడు రంగులు వేసుకుంటూ ఉండటం అది కాదు కానీ అది అభ్యాసకు దృష్టాంతంగా చెప్తా ఎనివై ఇప్పుడు ఈ అధ్యాస రెండు రకాలు ఒకటి విషయం తెలియకుండా చేసి అధ్యాస అజ్ఞానం చేత చేసేటువంటి అధ్యాస అదేంటంటే త్రాడు చూసి పామనుకుంటాడు ఇది తెలిసి పాము అనుకుంటాడండి తెలిసిపోవడం అనుకుంటాడు చూసి పాం అది అధ్యాస అవునండి ఇంకొకటి ఏంటంటే లింగాన్ని చూసి శివుడు అనుకుంటాడు రాతి ముక్క లింగము అంటే ఒక పర్టికులర్ ఆకారంలో ఉండే రాయుడు నల్ల బ్లాక్ స్టోన్ సిలిండ్రికల్ షేప్లో ఉండే బ్లాక్ స్టోన్ దాన్ని చూసి శివుడు అనుకుంటాడు కానీ ఇది ఇందాక అధ్యాస వాటి కాదు ఇది బుద్ధిపూర్వకమైన అధ్యాసం అది అబుద్ధికరతమైన అధ్యాస బుద్ధి అంటే జ్ఞానం జ్ఞానం లేనందు వల్ల అది తాళం తెలియనందు వల్ల చేసిన అధ్యాస కావాలి ఇప్పుడు దీనికి ఇప్పుడు అభ్యాస రెండు రకాల అర్థమైపోయింది కదా మీకు తెలియకుండా చేసే అధ్యాసకి భ్రాంతి అని పేరు డెల్యూషన్ అర్ధమా అర్భ్రాంతి ఓకే తెలిసి బుద్ధిపూర్వకంగా చేసే అధ్యాసకి ఉపాసన అని కాబట్టి ఉపాసన అది ఉపాసనంటే మీరు దాని ఎందు దాన్ని చూసి మనసు భగవదాకారంగా చేసుకుంటున్నారంటే అంతకుముందు రై టు పుట్ థింగ్స్ ఇన్ టూ దాన్ని చూసి మనసు భగవదాకారం చేసుకోవటం భాగవతంలో చెప్పాను నేను ఈ మాట నేను చెప్పాను అది అక్కర్లేకుండా మీ మనస్సు భగవదాకారం పక్షంలో అది ఇప్పుడు మనుష్య మాత్రం చూస్తే మనుష్య మాత్రం ఉన్నందుకు ప్రాణి మాత్రాన్ని చూస్తే ప్రాణి మాత్రాన్ని చూస్తే వాడికి ఈశ్వరాకార బుద్ధి కలుగుతుంది ఎలాగా విద్యావనయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని శునిచైవ శ్వాచేత పండితాస్తమదర్శిన సమాట బ్రహ్మనార్థం ప్రాణి మాత్రము నుండి వాడు బ్రహ్మను దర్శిస్తాడు వాడికి ఒక శివలింగము ఇవన్నీ వాడికి అక్కర్లా ప్రాణి మాత్రము ఇప్పుడు బ్రహ్మను దర్శించలేడు ఎందుకంటే ప్రాణిని చూడగానే ఇది పశువు ఆవు ఇది పశువు అనే వాడికి పైగా అది మన కంటికి కనపడితే విసుక్కుంటారు కూడా ఆవు గేదే రోడ్డు మీద కనపడింది అనుకోండి జనం చాలా విసుక్కుంటారు ఇబ్బంది పడతారు కానీ తెల్లవారేపటికి పాలు కాఫీ కావాల్సి ఉంటుంది అవి లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి అంటే అవి మన కంటికి కనపడకూడదు కానీ పాలు కావాలి ఇది మోడర్న్ ఫిలాసఫీ ఐఎ నాట్ సేవింగ్ దట్ దేశం ది లెఫ్ట్ దే మానవ మస్తిష్కం పనిచేసి తీరులా ఉంటుందన్నదానికి నేను ఏదో దృష్టాంతంగా చెప్పాను వాడు పశువుని చూసి విసుక్కుంటాడు కానీ పశువులో దేవుణ్ణి చూడగా మనిషిలో దేవుణ్ణి చూడదు నా వాళ్ళు పరాయి వాళ్ళు మనకి ముక్కుమోహం వాళ్ళు అని మూడు కేటగిరీస్ కింద వేసుకుని చూస్తాడు తప్పిస్తే వీటి దేవుణ్ణి చూస్తాడు మనిషిలో కాబట్టి వీటి కోసం ఒక ప్రతిమ అవసరమైంది ఆ ప్రతిమను చూసి నువ్వు దేవుడు అనుకో అని చెప్పారు ప్రతిమ స్థూల బుద్ధీనాం అగ్ని మునుస్మృత అగ్నిర్దేవోద్విజాతీనాం ఆ వైదికుడికి అగ్నిని పూస్తే దానికి ధనం పెట్టారు అగ్ని మీదే పురోహితం అంటారు అగ్ని పూస్తే దాని ధనమే అగ్నిర్దేవోద్విజాతీనాం మననశీలురకు వాళ్ళకి ఈ ఫోటోలు వేయం అక్కర్లా వాళ్ళ హృదయంలోనే దైవంతం మీద చేత పెద్ద పెద్ద పట్టింపు దేవుని హోటో ఉండాలి అని పట్టించుకుంటాం ఉంటే ఉండనే వాళ్ళు ఉంటే అభ్యంతరం ఈ హుటోలోనే నేను పెట్టాలనుకుంటున్నారు ఎవరో మిత్రులు పెట్టారో అలా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే పట్టించవచ్చు కూడా నాకేమో సో మునీనాం హృద్ధి దైవటం తర్వాత ప్రతిమ స్థూల బుద్ధి నా ఈ స్థూల బుద్ధి ఉన్నాడే అంటే బండబుద్ధి గలవాడని అర్థం స్థూల బుద్ధి ఉంటే ప్రతిమ కొడితే కానీ వాడికి దేవుడు కనపడ్డాడు ప్రతిమను చూడాలి వాడు క్యూలో వెళ్ళిపోయి పక్క వాళ్ళను తోసేసి వాడికి లంతా వచ్చి క్యూ స్కిప్ చేసేసి ఆ ప్రతిమను చూసేస్తే గాని వాడికి దేవుని చూసినట్టు కాదు అంత పని చేయాలి వాడు ప్రతిమ స్థూల బుద్ధీనా సర్వత్ర విదితాత్మన ఆత్మస్వరూపం తెలిసిన వారికి సర్వత్ర భయవమే కనపడతాయి కాబట్టి ఉపాసన ఎవరికి అవసరం తత్వమశి మహావాక్యం జ్ఞానం గలవాడికి కాదు ఉపాసన అవసరం సో మొత్తానికి ఉపాసన అనేది ఉపాసనలో ఏం చేస్తారు అది కానిదాని అదిగా భావన చేస్తారు కాబట్టి తత్వమసి అలాంటిది అని పూర్వపక్షం ఉండదండి నిజం అనుకున్నారు అంటే ఉపాసన లెవెల్కి తీసుకొచ్చేస్తాడు దాన్ని అంటే ఏంటి అలా అనుకుంటూ సోహం తత్వమసి అంటే మీరేమనాల్సి ఉంటుంది అహం తత్ అస్మి అనాల్సి ఆ పరబ్రహ్మ నేనే అనాల్సి అలా అనుకుంటూ నువ్వేం పరబ్రహ్మే కావు డోంట్ బి అండర్ దట్ ఫాల్స్ ఇంప్రెషన్ జీఆర్ఏ జీవ బట్ అలా అనుకుంటూ ఉండు లేదండి నేను జీవుని అయితే మరి పరబ్రహ్మని అనుకుంటూ ఉండెందుకంటే ఉపాసన అలా కూడా ఉంటుందా ఉపాసన అంటే అలాగే ఉంటుంది ఉపాసన ప్రతిభను చూసి విష్ణు అనుకున్నట్టుగా నేను నేను బ్రహ్మను నేను బ్రహ్మను నేను బ్రహ్మ అలా అనుకుంటూ ఉండు అనుకుంటే ఏమవుతుంది నీకు పుణ్యం వస్తుంది ప్రతిభను చూసి విష్ణు అనుకుంటే ఏమవుతుంది పుణ్యం వస్తుంది అలాగే దీంట్లో కూడా పుణ్యం వస్తుంది అంతేగాని నువ్వే దేవుండని అలాగేం కాదు అని దాన్ని అలా దిగజాగుతారు మనం దాని ఒరిజినల్ ఎగ్జాల్టెడ్ స్టేట్ పొజిషన్ ఏదైతే సత్యం ఉన్నదో దాన్ని కిందకి దిగలాగి ప్రయత్నం సో ఇప్పుడు చూడండి మనం బుద్ధి మాత్రమేహ బుద్ధి అంటే భావన నేను సత్తు అవుతున్నాను తత్వమ శిష్యుడి చెప్పింది నేను సత్ అగుతున్నాను అని భావన చేయటమే అంటే కర్తవ్యతగా చోద్యతే చోద్యత అంటే అలా విధింపబడుతోంది అలాంటి భావన మనం చేసుకోవాలి అని విధిస్తూ ఉన్నంత అంతేగాని నేత్సత్తి అని చెప్పట్లేదు సదసి ఇది నా జ్ఞాప్యత అని బోధించట్లేదు పైగా సతీని ఎలా బోధిస్తుంది సత్ ఏమిటో నీకు తెలుసా ఏమీ అజ్ఞాతం సత్ సత్తు నీకు నీకు తెలియని సత్తులో అయిపోతావా అని కోరపక్షం దీనికి సమాధానం ఏం చెప్పాలో తెలుసిన సత్తు మాకు తెలుసు తెలియకపోవడం అంటే సత్ సత్తు తెలియకుండా మీకు ఏదీ తెలియదు ఘటహ అస్థి అని తెలిసిందా లేదా తెలిసిందే సత్తు తెలిస్తేనే తెలిసిందే ఘటహస్తి అనే జ్ఞానం సత్తు యొక్క రూపమే అది అహమస్మి తెలిసిందా లేదా అయాం తెలిసిందా లేదా తెలిసిందే అంటే సత్తు తెలిసిందే కాబట్టి సత్తు తెలియదు అనే మాట తప్పు అపూర్వపక్షం తప్పు కాబట్టి ఇది అజ్ఞాతంశత అహమస్మి అని ఎలా అనుకోమంటావు అని మీరు అనుకూడదు అహం బ్రహ్మాస్మి దగ్గర ఆ ప్రాబ్లం ఉండొచ్చు కానీ అహం సదస్మి దగ్గర ప్రాబ్లం ఉండకూడదు సతి తెలియగలడానికి వీరలేదు అంచేతే సద్విద్య చాలా గొప్పది బ్రహ్మ దగ్గర బోల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది బ్రహ్మకి సతి దగ్గర వెరీ ప్రాక్టికల్ అంచేతనే అహం బ్రహ్మాస్మి మహావాక్యం కంటే తత్వనశీ మహావాక్యానికి ప్రా ప్రాముఖ్యం ఎక్కువ ప్రాక్టికల్ మహావాక్యం అహం బ్రహ్మాస్మి దాన్ని నేను తగ్గించట్లేదు ఊకే మీకు దీని గొప్పతనం అయితే చెప్తున్నా పాఠం ఇది చెప్తున్నా కదా మనకి ఎనివే కాబట్టి అజ్ఞాపనిషత్ అహమస్మి అని వాడు అజ్ఞాతం సదసి అని జ్ఞాప్యతేనా అనే ఉపదేశం కాదు ఇది ఉంటే ఆ సప్త నిరోహతమే గొప్పది అది నేను విష్ణు ఈ విష్ణు వీరిని తెలుసా పెట్ట వీరికి తెలియదు కదా విష్ణువు తెలియపోయిన పర్లేదు ఈ ప్రతిమ విష్ణువే అని అనుకుంటున్నట్లుగా అలా అనుకోవాలి అని పూర్వపక్షం తిరిగి సిద్ధాంతం రైపు విజ్ఞానాన్ని సర్వ విజ్ఞాన వచ్చిన విరోధాన్ని దృష్టి విధిపరక్కుని చిత్త ఈ రెండో నను చూసారా ఇది సమాధానం నన్వస్మిన్ పక్షే అతి అశ్రుతం శ్రుతంభవీనుపన్నం ఇది సిద్ధాంతి నన్ను ఉంది కదా సిద్ధాంతం అలా అవుతాడని అనగా అడగద్దు మీరు అది సిద్ధాంతం ఆ తర్వాత నా అనుంది కదా అది మూడపక్షి ఆ తర్వాత మళ్ళీ సదస్వీతి బుద్ధి విధే స్ఫుత్యర్థత్వాత్ అనుంది కదా అది కూడా పరపక్షదే ఆ తర్వాత మళ్ళీ నా అనుందా అది సిద్ధాంతది అది వ్యవస్థ మీకు అక్కడ హెలికాప్ట్రస్ ఎలా వ్యవస్థ చేసడా నేను చెప్పినట్టే ఉందా అది గడబడాలి అంటుంది గెటాప్ట్రస్ దాంతో తేడా ఉంటే గడబడేది ఎందుకంటే ఇక్కడ ఎవరైనా భ్రాంతి ప్రమాదం ఉండదు ఈ స్థానంలో నేను ఒకసారి చూస్తాను ఇది ఇప్పుడు ఆ తర్వాత నేను ఎగ్జామిన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పిన వలస ఉంది సరే అది క్లీన్ ఐఎమ్ హ్యాపీ దట్ గీతా ప్రెస్ ఫాలో వేస్తాను శాంతి అవకాశం ఉంటుంది లోతుగా చూడకపోతే తర్వాత అనువాదం చేయడం అంటే పదానికి అక్కడ మొక్కకి ఇక్కడ పెట్టడం కాదు అనువాదం చేయడం అంటే దాంట్లో చచ్చిపోయింది అనుకోండి అక్కడ ఇంకో దేవ దీన్ని దక్షితానువాదములు ఏదో సంస్కృత పుస్తకం పాఠ అనువాదం చేస్తున్నాడు దాంట్లో ఎవరో పొరవాళ్ళు చదువుతుంటే అది ఇలా మూసినప్పుడు దోమ చచ్చిపోయాయి అక్కడ ఉందే అక్షరం పట ఇప్పుడు దానికి అనువాదం చేసేది అనువాదం చేసి ఇప్పుడు ఈ దోమ చచ్చిపోయింది ఏం చేయాలి అని చెప్పి దోమ పట్టు తెచ్చి జాగ్రత్తగా అక్కడ కూర్చోబెట్టి ఉంటాడు సో అలా కాదు ముక్కస్సు ముఖార్థనువాదం ఉంటాయి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి కానీ ఇప్పుడు సిద్ధాంత్ అంటున్నారు చూడవయ ఇది ఉపాసన ఉపాసనను నువ్వు అంటున్నావే నిజంగా నువ్వు సత్తు కాదు కేవలం ఉపాసన మాత్రమే నేను నిజంగా సత్తు అయిపోను ఉంటే ఉపాసన చేసుకోవటం సత్తు కాకపోయినా సత్తునని భావన చేయటమే అని అన్నట్లయితే ఆ మౌలికమైన ప్రతిజ్ఞ ఒకటి ఉండే ఏంటది ఈ దేన్ని నువ్వు తెలుసుకుంటే ఈ సత్తుని నువ్వు తెలుసుకుంటే అశ్రుతం శృుతం భవతి అమతం మతం భవతి అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి అని అన్నాడు నీకు అని ఉంది వినందలా విన్నట్లు అయిపోతుంది అని ఉంది ఎందుకంటే ఈ జగత్తంతా సతే కాబట్టి మీరు సత్తుని తెలుసుకుంటే జగత్తులో ఇంకా మీకు తెలియని ఏదీ ఉండదు ఆ సత్ అహమస్మి ఆ విధంగా మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నాం కానీ ఇప్పుడు నువ్వే ఉంటున్నావు సత్తు కాదు కదా నేను నేను సత్తు కంటే భిన్నంగానే ఉంటాను ఉరికే ఉపాసన కోసం అలా చేస్తాను అంటే అప్పుడు ఈ దీని వల్ల అశ్ృతం శృతం భవతి అనే వాక్యం ఎందుకంటే ఆ వాక్యానికి మూలమేమిటంటే కారణ విజ్ఞానేనా సర్వ కార్య విజ్ఞానం అని మూలం దానికి కారణాన్ని తెలుసుకుంటే కార్యములన్నింటినీ తెలుసుకున్నట్లే ఇది ఎలాగంటే సపోజ్ ఎవరిలోనా అమ్మా నేను వంద కులాలు బంగారం ఇస్తాను దాంతోపాటుగా మీకు ఏ ఆభరణాలు చేసుకోవాలో డిజైన్లు కూడా ఇస్తాను అని అన్నారనుకోండి అంటే పర్వాలేదులేను మీరు ఆ డిజైన్ల గురించి మీరు చెప్పితే కండి బంగారం మాత్రం ఏండి అడిగితే నేను ఉంటే ఒకటి కల్పన చేసి చెప్తున్నా అందుకే కేవలం బంగారం ఇచ్చేస్తే డిజైన్లు లేకపోతే మీరు ఆభరణాలు ఎలా చేసుకుంటారు ఆభరణాలు డిజైన్లు కూడా మీకు ఉండాలి కదా అంటే అదే మీరు చెప్పేయకండి డిజైన్లు ఉండకపోయినా పర్వాలేదు మేము ఏదో మా డిజైన్లు మేము మీరు బంగారం మాత్రమే ఇవ్వండి అని అడుగుతారు ఎందుకంటే బంగారం ఉంటే చాలా డిజైన్లు లేకపోయినా ఉన్నట్టే లెక్క కదండి అది అర్థం కారణ విజ్ఞానైనా సర్వకార్య విజ్ఞానం ఆ బేసిస్ మీద అవిజ్ఞాతం విజ్ఞాతం పోతే ప్రసంగం ఆ ప్రసంగంలో వచ్చింది తత్వనసి కాబట్టి నేను ఒరిజినల్ గా సత్తు అయి ఉండాలి ఆ సత్తు జగత్కారణం అయి ఉండాలి అప్పుడు సత్తును తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకున్నట్టు అవుతుంది అది ఆ పాలసీ ఆ స్కీమ్ నువ్వు చెప్పిన మాట కేవలం ఉపాసనే నేను సత్తు కాదు కేవలం ఉపాసనగా అలా కొద్దిసేపు అలా అన్నారు అలాంటి ఉపాసనలు ఉంటాయి పోదు పొద్దున్నేను ఇద్దరు ఇది గోవిందుడు ఇది లక్ష్మి ఇది సరస్వతి అనుకో అనేది ఉపాసన అదే అంతేగాని ఇది గోవిందుడు ఇది లక్ష్మి ఇది సరస్వతి అని కాదు ఇది లక్ష్మి అంటే ఇక్కడి నుంచి ఇలా ఇల్లా అంటే రూపాయలు రావాల్సి అలా కాదు అది ఉపాసనది అలాగే నేను సత్వ నేను సత్వను అనుకుని అబ్బాయి ఇంకా సత్తు కాదు ఇంకా దేని సత్తు ఎందుకు అవుతాను నేను సత్వ కాదు మరి అలా ఎందుకు అనుకున్నామంటే షూట అనుకోమని అనుకున్నాను అంతే పరయల్ అని ఆ విధంగా వ్యాఖ్యానం చేసినప్పుడు యద్విజ్ఞానమేమైన సర్వ విజ్ఞానం అనేటువంటి ఆ ఒరిజినల్ ప్రతిజ్ఞకి భంగం వస్తుంది సుమా అని సిద్ధాంతి చెప్పినటువంటి మాట అశ్విన్ పక్షే అశ్ృతం శృతం భవతి ఇత్యాది ఆ వేదవాక్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుపన్నం అవి పోసాగవు కాబట్టి తత్వనసి అనేది ఉపాసన అనే మాట సరికాదు అని సిద్ధాంతి యొక్క ఈ ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉపాసనాన్ని తిరస్కరించటం पैगा उपास पधार उपासवरूपा निर्धारित उपासन, निर्धार उपासन, निर्धार उपासन तिस्क तरह उपासन याथा उ वाट उपाससन स्वीकृत तत्वमसी उपासत्यबोधक वाक्यमे का उपासक्य उपासक वाक्य सत्यबोधन उड़ू బుద్ధిపూర్వకంగా ఒకదానిపై మరొకదాని అధ్యారోపం చేయడమే ఉంటుంది ఇది ఉపాసన యొక్క లక్షణం బుద్ధిపూర్వకంగా చేసిన కనుక ఉపాసన అయింది అధ్యారోపం ఇదే బుద్ధిపూర్వకంగా కాకుండా అజ్ఞానపూర్వకంగా చేసినట్లయితే భ్రాంత్ కాబట్టి మనం పని కట్టుకుని బుద్ధిపూర్వకంగా అధ్యారోపం చేస్తే దాన్ని ఉపాసన అంటారు కాబట్టి ఇక్కడ భావన ప్రధానం భావ్యము ప్రధానంగా భావన ప్రధానం భావన లేదనుకోండి భావన డైల్యూట్ అయిపోయిందనుకోండి వీక్ అయిపోయిందనుకోండి అప్పుడు భావ్యము ప్రధానమైపోతుంది అది సందే డి జనరేషన్ స్లోగా తోమశీ నుంచి ఉపాసనలో గొట్టుకురాటం ఆ ఉపాసనలో భావన వీక్ అయిపోతే భావ్యానికి ప్రాధాన్యం ఇచ్చేయటం ఇదంతా డి జనరేషన్ ఆ డిజనరేషన్ ఉండితో ఉంటుంది తత్వమసి దగ్గర అటువంటి డీజన రేషన్ని ప్రవేశపెట్టవద్దు ఎందుకంటే ఆ శృతి వాక్యాన్ని మనం వస్తుంది దాన్ని యథాతథంగా స్వీకరిస్తే అది ఎప్పటికైనా జీవితంలో అనుభవానికి వస్తుందో తర్వాత మాట నేను ఉండేదానికి గండి కొట్టేసి పెట్టేస్తే ఇంకా వీడు ఎప్పుడు తెలుసుకుంటాడు తన స్వరూపాన్ని ఎన్నడూ తెలుసుకుంటాడు తాను అజ్ఞానంలోనే స్వయం సో అంధేనైన నియమానా యొక్క అంధ వీడు అంధ వ్యవసంధంతో శాత లేఖ చేత సో అలాగా భేదవాదు చూస్తే చాలా చికా కలుగుతుంది ఎందుకంటే మన హిందూ ధర్మము హిందూ ధర్మము అభేదానికి ఏకత్వానికి చిహ్నం అది ఏకత్వానికి మూలమని మీరు ఒకప్పుడు హిందూయిజం మీకు డిక్షనరీ ఉండేది ఇది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా దాంట్లో హిందూయిజం అని ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇట్ ఈజ్ ఏ ప్రిమిటివ్ పేదనిస్టిక్ రిలిజియన్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇది వచ్చి ది వీడియోస్ ఆర్ బోన్ టు డెత్ అంటే ఏదో రాశారు అలా ఉంది అలా రాసి పెట్టారు అక్కడ రాసి పెడితే మన వాళ్ళు ఈ మధ్య కాలంలో అక్కడికి వెళ్లారు కదండి గట్టిగా ప్రొటెస్ట్ చేశారు ఎన్కార్తా అని ఒక ఆన్లైన్ డిక్షనరీ ఉంది ఈఎన్ సిఏఆర్టీఏ ఎన్కార్త ఈ ఆన్లైన్ డిక్షనరీ మైక్రోసాఫ్ట్ వాళ్ళది వాళ్ళ కంపెనీ దాంట్లో హిందూయిజం గురించి రాసిన ప్రతి వాక్యం తప్పే దీని మీద ఒక సమావేశం ఒకటైంది ఆర్ష విద్యాకులు శ్రీరస్ వర్గులు నేను కూడా ఉన్నాను సమావేశంగా ఆ తర్వాత హిందూయిజం గురించి డాక్టర్ అరవింద్ అనే ప్రొఫెసర్ పదాంటాలో ఉంటారు నేను ఆయన ఎరుగుదాను ఆయన క్లీన్గా రాసిపెట్టారు వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు మైక్రోసాఫ్ట్కి మీ ఎన్కా తప్పని అప్పుడు వాడు మాకు ఎవరో రాసిచ్చింది వేసుకున్నామని మేమంటే తప్పది అలా కరెక్ట్గా వేసుకోవాలి మీరు అంటే మరి మీరు ఇవ్వండి కరెక్ట్గా మేము వేసుకుంటామంటే అప్పుడు వీళ్ళు ఇచ్చారు అప్పుడు అది పెట్టారు అలాగే ఎన్సైకల్ మీడియా బ్రిటానికాలు ఈ మధ్యనే ఏం పెట్టారంటే Hinduism, it is an ancient religious philosophy, or philosophical religion or religious philosophy in which every individual is supposed to be potentially divinity itself, unrashamed. Today that is the position. Adi Hinduism, true face of Hinduism are there. I tell, manavalli nj said, in the systematic-ya, ii ekatpala ni ki gandhi kurta hoste, ii nari yoki vanti dusthi tika manam chedhukunna mante, క్రిస్టియన్స్ మిషనరీస్ ను చూసి మనం భయపడాల్సి వస్తుంది బీసీలు ఎస్సీలోనే ఒక మేజర్ చెంక్ ఆఫ్ ది సొసైటీ ఉండేది హిందూ సమాజాన్ని తీసుకున్న మీరు క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని తీసి పక్కన పెట్టినా కూడా హిందూస్ అనబడేటువంటి ఎనభై శాతం ఎనభై శాతం ఉన్నారు కదా వీళ్ళు వీళ్లలో బీసీస్ అండ్ ఎస్సీస్ అనే వర్గాన్ని మీరు వాళ్ళు పొలిటికల్లీ వెరీ వెరీ మచ్ వేర్ఫుల్ చాలా పొలిటికల్ కాన్షియస్నెస్ ఉన్న సమాజం అది వర్గము వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు పోరాడుతున్నారు చాలా ఒక వెరీ పవర్ఫుల్ ప్రెసర్ గ్రూప్ గా తయారయ్యారు యాజ్ ఆన్ అండ్ ద కాన్స్టిట్యూట్ నియర్లీ సిక్స్టీ ఆఫ్ ద హిందూ సొసైటీ అండ్ హిందూ రెలిజియస్ హెడ్స్ ఎట్సెట్రా బిగ్ పీపుల్ హూ ఆర్ సపోజ్ టు బి ద లీడింగ్ లైట్స్ ఆఫ్ హిందూయిజం They do not have a place for this sixty-percent population in their scheme of things. Proper place led, Porn place ledha na naya nana, no proper place ledha. Kada yana, party loo B.C. loo position ledha? A party loo position ledha? A party loo position ledha? B.C. loo position ledha? Congress loo B.C. position ledha? T.C. is the president of B.C., B.C. ki reservation, etc., etc. You take uh, other parties, B.J.P. to isko on, B.C. is the president of B.C. is the president of B.C. is the president of B.C. ద కాన్స్టిట్యూట్ ఇస్ ద మిజర్ మేజర్ చెంక్ ఆఫ్ హిందూ సొసైటీ ఆ పని మహాత్ముని చేయాలి పొలిటికల్ పొలిటికల్ రిషన్స్ చేసిన పీఠాధిపతులు లేకపోతే రిలీజియస్ హెడ్స్ మేము రిలీజియస్ హెడ్స్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దిసీస్ అండ్ ఎస్సీస్ కి యూ హెవ్ టు అప్లిఫ్ట్ దమ్ యూ హెవ్ టు ఫోకస్ దమ్ అండ్ డ్రింగ్ దమ్ ఇన్ టు ఫోకస్ అప్పుడు హిందూ ధర్మం నిలబడుతుంది లేకపోతే హిందూ ధర్మం టార్గెటింగ్ ఎస్సీస్ వెరీ పవర్ఫుల్ గా టార్గెట్ చేసి గత గత యాభై సంవత్సరాల్లో ఎస్సీలో అసలు హిందువులు ఉన్నారా లేరా అనే ఒక సందేహంలో పడిపోయే విన్నాడు హరిజన్ బస్తి ఉందంటే హరిజనులంటే కొడతారు కూడా హరిజనులు అనకూడదు గాంధీ గారి హరిజనులు హరిజనులు ఉంటుండే ఇప్పుడు హరిజన్ అని ఒప్పుకోడు ఎందుకంటే హరిజన్ ఇంప్లాస్ దగ్గర హరి అంటే శ్రీహరి కదా దే డోంట్ వాంట దట్ వర్డ్ హరిజన్ ఇప్పుడు మీరు హరిజన్ అని అంటే ఈవిల్ పుట్టేల్ బి థ్రోన్ స్టోన్స్ చెప్పండి మీరు పరిస్థితి ఎలా వచ్చేసింది దేవన్ వంట వి కాల్ హరిజన్స్ దేవంటీ కాల్ దళిత్ దళిత్ అంటే డౌన్ ట్రాడన్ అని అర్థం హరిజన్ అంటే శ్రీహరి యొక్క వ్యక్తి శ్రీహరికా అగ్నిహ్ అని అర్థం క్యా బాత్ ది కాల్ హరిజన్స్ ఐ వి కాల్ హరిజన్ శ్రీహరికా అగ్ని హే అంటే ఇంక అంతకంటే కావాల్సిందేమండి but they don't want to call horizon they want to be called dalit dalit and they need a degradation tab but that is important i'm sitting here bolo entha mandi hindulu ga unnaru ani nenu adugutunta appudu social workers vallu vela mahanga astha inta bc unde ippudu christian they are well saying so that it is targeting bc major chunk bc rajesh babu garu allu he is a, he is targeting bc he is a christian and he's missionary i am అనిల్ కుమార్ అని ఇది అిషనరీ చాలా పవర్ఫుల్ గా చేసుకుపోతున్నాడు మిషన్ రీ యాక్టివిటీ అమాంగ్ బీసీ సో బీసీలు కూడా హిందూ ధర్మం నుంచి పక్కకి తప్పుకున్నారనుకోండి ఈ ఇంకేముంది మీకు హిందూ ధర్మం ఈ స్థితికి ఈనాడు హిందూ ధర్మం చేరి మనం ఫైటింగ్ విత్ అవర్ బ్యాక్స్ ది వాల్ బ్యాక్స్ టు ది వాల్ ఫైటింగ్ విత్ సర్వైవ్ దీనికి కారణం ఏమిటంటే మనం ఆ ఏకత్వాన్ని మరిచిపోయాం కాబట్టి అద్వైత భావంలో పడిపోయి సమాజాన్ని అడ్డంగా వ్యక్తికల్ని హరిజాంతల్ని ఖండెం చేసుకుంటూ మ్యాన్ కటత్ దేశాం క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ అలల్లా కట్ చేసుకుంటూ పోవడంతో ఆఖరికి హిందువులంటే ఇతిహాస్ క్రితం సత్య హెటోజీనియస్ గ్రూప్ ఫిలాసఫీ చూస్తే సర్వాత్మ అనే మాటకి తక్కువ మాట ఉండదు సర్వాత్మ భావన అంటే ఏంటి పశువు పంది కుక్క నక్క దోమ అన్నీ కూడా ఆత్మే అని అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడతాం సమాజం చూస్తే హిందూ సమాజం చూస్తే దీనికి టోటల్లీ కాంట్రాస్ట్ ఈ ఆప్టికల్ యాంటికోడ్ లాగా ఉంటుంది దీన్ని దీనికి ఆపోజిట్ సిచ్యువేషన్ లో కాబట్టి ద్వైతాన్ని అలాగా ద్వైతం భేద దృష్టిని అలాగా దాన్ని అధికంగా చేయకూడదు చాలా తప్ప ఈ మాట అంతా ఎందుకు చెప్పానంటే భేదవాదుల మీద we have a complaint that they have brought the hindu society to this lot and we have a complaint against them anyway so kanaka itiadi anupapannam so ekam vignato sarvam vignatam bhavati satanta sarvam sarvamaka atma asati nenu ayyunnanu ane satyam meedu telisukunte viri sarvaatma bhavalo undipothadu adi oka pratijna vakyam unnadi aa pratijna vakyam dagatinundi nu kanaka దాన్ని డీజనరేట్ చేసి పెడితే జ్ఞానం నుంచి ఉపాసన లెవెల్కి అధ్యాస లెవెల్కి తీసుకొచ్చేస్తే అంటే ఆఖరికి ఏమన్నమాట అది కాదని నాకు తెలిసే అయినా కూడా కొంతసేపు అనే లెవెల్ కి తీసుకొచ్చేస్తే భేదాన్ని నిలబెట్టిన వాడు అయినా ఆ వాక్యము దెబ్బతింటుంది అన్నారు దీని మీద పురపక్ష అంటాడు పురపక్ష అంటున్నాడు నా సమీతి బుద్ధి విధేహే పురపక్ష అంటున్నాడు అభ్యర్థమైన ఇట్ విల్ బి అవ్ దాట్ హౌ ఏం పర్వాలేదు సదస్మి అని మీరు తెలుసుకోవాలి కదా ఆ సదస్మి అంటే సత్వమశి అని శృతి చెప్పింది ఉపాసన చేయడం చెప్పింది నేను సదస్మిని ఉపాసన చేసుకున్నాను తెలుసుకోవడానికి ఇంక ఉపాసన చేయడమే తెలుసుకోవడానికేమున్నాను ఇప్పుడు శివలింగం ఉన్నది అయితే విష్ణు ప్రతిమ ఉన్నది ఇది విష్ణు అంటే దాకా తెలుసుకోవడానికే ఉంది తెలుసుకోవడానికి ఏం లేదు ఇది ఇత్తడితో చేసిన బొమ్మ తెలుసుకోదలుచుకుంటే అది ఇప్పుడు గణేష్ మహారాజ్ బొమ్మ ఉంటుంది ఏం తెలుసుకుంటారు లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఐరన్ వేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి వాడేమో అక్కడ వేస్తాడు ఆ ఒక రెండు పట్టం చేస్తాడు బొమ్మ పెద్ద బొమ్మ కొనుక్కొచ్చేదానికి రంగు వేస్తాడు ఆ రంగు ఎలా వేస్తాడంటే రంగు వేయాలంటే తొడల మీద నిలబడి తొండానికి రంగు వేస్తాడు కిరీటానికి రంగు వేయాలంటే తొండం మీద కాలు పెట్టి కిరీటానికి రంగు చేస్తాడు ఎప్పుడు కూడా అంచేతనే వాడు చేస్తుండే మనం వెళ్ళకూడదు చూడడానికి వాడు చేయడం దగ్గర తెచ్చుకొచ్చి భావన చేతున్నాయి కాబట్టి ఒక ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలో గణేష్ మహారాజుని మీరు భావన చేస్తున్నారంటే అది అది ఉపాసన ఈ నోటేసిన గణేష్ మహారాజు ఉంటే భావనే ఈ భావన కొంతసేపు చేసి ఆ తర్వాత ఆ భావన చేతిని మానేసేస్తాం ఎందుకంటే భావన చేసినప్పుడల్లా పూజ చేస్తూ ఉన్నారు తొమ్మిది రోజులు వ్రతం పెట్టుకున్నాం ఈ తొమ్మిది రోజులు పూజ వ్రతం పెట్టుకున్నాం కాబట్టి తొమ్మిది రోజులే భావన చేస్తాం కొన్ని రోజులు భావన చేసిన తర్వాత ఇంకా భావన చేయడం మానేస్తాం భావన చేయడం మానే ఎందుకంటే పూజ చేయడం మానేస్తున్నాం కనుక భావన చేస్తానంటే పూజ చేయాల్సి ఉంటుంది సో మేము పూజ చేయలేము భావన మానేస్తాం మరి అయితే ఆ పాము లేకుండా చేశారు ఏం చేయాలి నేను అలాగే అది మట్టి బొమ్మ కనుక నీళ్ళలో కలుగుతుంది ఇది పూర్వ పద్ధతి దాన్ని కాల్చి మీరు బేక్ చేసి తీసుకొచ్చారనుకోండి నీళ్ళలో పెడితే ఏమవుతుంది కరగదు అలాగే ఉంటుంది అది కరిగిపోవడం మనకు అధిష్టం ఎందుకంటే వినోద ఇట్ ఈజ్ నాట్ విఘ్నేశ్వర విధ్వేశ్వర ఇది సర్వజత్కారణం బ్రహ్మ వినోద ఉనికి భావన కోసం అలా పెట్టుకున్నావు ఇది ఉపాసన కాబట్టి తత్వము శ్రీ కూడా ఇలాంటి అంటే అది అవిజ్ఞాతం విజ్ఞాతం హోదనే వాక్యం పొసగదు అంటే ఆ వాక్యం యథార్థం అని ఎవరు ఆ వాక్యం యథార్థం కాదు మరి అదేమిటంటే స్థుతి నువ్వు చంద్రుడివి ఇంద్రుడివి అంటే నిజంగా చంద్రుడు ఇంద్రుడనా ఉనికి స్థుతి అంటే అలాగే సదస్మీతి బుద్ధి విధే స్ఫుత్యర్థత్వ సత్ అస్మి నేను సత్తునై ఉన్నాను తత్వమశీ గాయం చెప్తారు మీరు నేను స్వప్నై ఉన్నాను అని మీరు భావన చేస్తారు బుద్ధి భావన అని మీరు భావన చేయాలి అని విధి తత్వమశి అనే దానికి స్ఫుతిగా నువ్వు అలా భావన చేస్తే ఆ భావన ఎంత గొప్పదంటే అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి అంత గొప్పది కాబట్టి రూపాసనమేపక్షం సిద్ధాంతం నా ఇది ఉపాసన కాదు ఎందువల్ల ఆచార్యవాన్ పురుషో వేద తాపదేవ చిరం దేశాత్ ఇది సంగ్రహ వాక్యం సో దీని సారం చెప్పేసి వాక్యం రేపు కంటిన్యూ చేస్తాను దీని సారం ఏమిటంటే చూడండి ఉపాసన ఉందనుకోండి ఉపాసనలో ఈ రెండు రకాల వాక్యాలు ఉండవు ఉపాసన లక్షణం ఉంటుంది ఇది కర్మని చెప్పే విధి ఉపాసనని చెప్పే విధి సత్యాన్ని బోధించే జ్ఞాపక వాక్యము అంటే జ్ఞానాన్ని వాక్యము ఈ మూడు వాక్యాలకి లక్షణాలు తేడాగా ఉంటాయి ఇప్పుడు ఉపాసనా విధి ఉంటుందంటే చూడు ఈ బొమ్మని విష్ణు అని చెయ్యి ప్రతిమాయా విష్ణు బుద్ధి నేను ఉపాసన ఈ ఉపాసన అని చెప్పిన తర్వాత నువ్వెలా భావన చేసినట్లయితే నీకు విష్ణు యొక్క అనుగ్రహం కలిగి నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని అలా ఉంటాయి వాక్యాలు అంతేగాని ఈ భావన ఆచార్యుడు గలవాడికి మాత్రమే సాధ్యమవుతుంది అని వాక్యం ఉండదు ఆ వాక్యం ఉండదు ఎందుకంటే ఆచార్యుడు ఎలాగో ఉన్నాడో వీడే ఆచార్యుడు కాబట్టి శివుడి వీళ్ళ లింగాభిషేకం చేస్తే నీకు పుణ్యం వస్తుంది ఆ సత్యాన్ని నీవు ఆచార్యుడి ద్వారా మాత్రమే తెలుసుకుంటే నీకు పుణ్యం వస్తుంది అని ఎక్కడా ఉండదు ఎందుకంటే అక్కడ ఆచార్యుడు అర్థ ప్రాప్తం ఉండే ఉంటాడు ఆచార్యుడు మళ్ళీ ప్రత్యేకంగా ఆచార్యుని మనం చెప్పక్కర్లేదు కానీ జ్ఞానం దగ్గర ప్రత్యేకంగా ఆచార్యుడిని చెప్పాలి ఎందుకంటే కాలేజీకి వెళ్ళినా అర్థం కాకపోతే చూసం పెట్టుకోవాలి ఎందుకంటే జ్ఞానం అది అలాగే తత్వమస్యని నీకు తెలియకపోతే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకో ఎంతకాలం ఆచార్యుడు చుట్టూ తిరగమంటారండి అంటే తెలిసిదాకా తెలుసుకో ఆచార్యవాన్ పురుషోదా అది తెలిసిదా